జై గురుదత్త యోగ వాసి నిర్వాణ ప్రకరణ పూర్వార్ధం పదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసి ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడికి భగీరథోపాఖ్యానం చెప్పడం ఈ విధంగా మొదలుపెట్టాడు రామ భగీరథుడు అనే మహారాజు మీ వంశం వాడే ఈయన వల్లే గంగ భూమి మీదకి అవతరించింది ఆ విషయం చాలామందికి తెలుసు కానీ అలా గంగనే దింపగలిగిన మహత్వం అతనికి ఎలా వచ్చిందో ఆ రహస్యం ఎక్కువ మందికి తెలియదు ఆది చెబుతా విను రామా భగీరథుడు నీలాగే చాలా పవిత్రమైన వ్యక్తి వీరుడు దాత పరిపాలనా దక్షుడు మరీ నీ అంత చిన్న వయస్సులో కాకపోయినా నడి యౌ్వనంలో ఉండగానే ఈ ప్రపంచం మిథ్య అనే విషయం అతనికి అర్థమైపోయింది దానివల్ల అతనికి వైరాగ్యం కలిగింది దానివల్ల అతను నీలాగే తీర్థయాత్రలు చేశాడు దానివల్ల అతనికి తత్వనిష్ట మరింత పెరిగింది ఒక రోజున అతను ఇలా ఆలోచించడం ప్రారంభించాడు ఈ లోకంలో సత్పురుషులు అనుకునేవారు అంత వేదోక్తమైన పుణ్యకర్మలు చేస్తున్నారు పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నారు తెల్లారా పొద్దుక అన్నట్లుంది వెళ్ళ పని ఇలా ఎంతకాలం ఈ వెర్రి ఇది వెర్రీ కాదనుకుని ఈ లోకం నడుస్తుంది కానీ అంతు పొంతు లేని ఈ చక్ర భ్రమణాల వెంట పరిగెత్తడం వెర్రి కాక మరేమిటవుతుంది ఈ వెర్రిని దాటేది ఎలా ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉన్న రోజుల్లో భగీరథుడికి త్రితలుడు అనే సద్గురువు దొరికాడు భగీరథుడు అతనికి చాలా కాలం శుశ్రూష చేసి తన ఆలోచనలన్నీ ఆయన ముందు పరిచాడు ఆయన అనుగ్రహించి ఇలా చెప్పాడు త్రితలుడు అంటున్నాడు భగీరథ నువ్వు అనుకున్న వెర్రిని దాటాలంటే కొన్ని మెట్లున్నాయి మొదటిది సాధన చతుష్టయ సంపత్తిని సాధించాలి ఈ సాధన చతుష్టయ సంపత్తి గురించి మనం ముముక్షు వ్యవహార ప్రకరణంలో సాధన చతుష్టయం అనే శీర్షిక కింద చూసాం అక్కడ దీని గురించి విపులమైన వివరణ ఉంది రెండవది శ్రవణ మనన నిధి ధ్యాసలనే మూడు ఉపాయాలను అలవర్చుకోవాలి వీటిని గురించి కూడా ముముక్షు ప్రకరణంలో వివరణ ఉంది మూడవది సమాధి స్థితిని సాధించాలి నాలుగు జీవాత్మ పరమాత్మ విషయకమైన జ్ఞానాన్ని సంపాదించాలి ఈ మెట్లు సాధిస్తే హృదయ గ్రంధులు తెగిపోయి అంటే హృదయంలో ఉండే సందేహాల ముడులు తెగిపోయి కర్మలన్నీ నశిస్తాయి అప్పుడు పరమాత్మ చిద్రూపుడని సర్వవ్యాపి అని ఉదయాస్తమయాలు లేని నిత్యుడని తెలుస్తుంది త్రితలుడు ఇలా అంటే భగీరథుడు అంటున్నాడు గురుదేవ నిర్గుణ పరబ్రహ్మం నిఖిల ప్రపంచానికి అధిష్టాన భూతమని అర్థం అవుతూనే ఉంది కానీ అజ్ఞానుల్లో ఉండే అంశలు నాలో నశించడం లేదు అజ్ఞానంలో అసత్య ఆపాదక అంశ అభాన ఆపాదక అంశ విక్షేపాంశ అనే మూడు అంశాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు అసత్యాపాదకాంశ అంటే అసలు పరబ్రహ్మమే లేదనే భావన అది నాలో అభానా అభానాపాదకాంశ అంటే పరబ్రహ్మం ఉన్నదని తెలిసిన అది అనుభవంలోకి రాకుండా చేసే అజ్ఞానాంశ అది నాలో పోలేదు ఇక విక్షేపాంశ అంటే గట్టిగా కృషి చేస్తున్నప్పుడు ఎంతో కొంత అనుభూతి కలిగినట్టు అనిపిస్తున్నా ఇతర విషయాల మీదకి మనస్సు చెదిరిపోయేటట్లు చేస్తూ బ్రహ్మానుభూతిని చెడగొట్టే అజ్ఞానాంశం ఇది కూడా నాలో పోలేదు గురూపదేశం జరిగిన యుక్తి సరిపోయిన ప్రీతి ఉన్న ఈ రెండు అజ్ఞానాంశాలు నాలోంచి తొలగిపోకపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు అవి తొలగే ఉపాయం చెప్పండి భగీరథుడు ఈ విధంగా ప్రార్థిస్తే త్రితలుడు చెప్తున్నాడు రాజా నువ్వు సమర్థుడివైన పరిపాలకుడివి నీకు రాజ్యవ్యవహారాల మీద ఉన్న ఆసక్తి ఇంత అంతా కాదు అందుచేత నీ మనసు ఎప్పుడూ వాటిమీదకే పరిగెడుతూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం నీలో ఉన్న రాజాహంకారం అది పోతే గానీ నువ్వు అనుకున్నది నీకు అసక్తిరవంగుత్రదారగృహాదిషు నిత్య సమచిత్తం ఇష్టానిష్టోపత్తిషు ఆత్మనోనోగేన తద్భావమారవిసేవిం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాననిత్యం తానాథదర్శనం నిర్వాణ ప్రకరణ పూర్వార్థం డెబ్భై నాలుగవ సర్గ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు ఈ శ్లోకాలు మూడు భగవద్గీతలో దొరుకుతాయి అక్కడ పదమూడవ అధ్యాయంలో తొమ్మిది పది పదకొండు శ్లోకాలుగా ఇవి ఉన్నాయి మధ్యశ్లోకంలో ఒక చిన్న మార్పు ఉంది యోగవాసిష్టంలో ఆత్మను అనన్యోగైన తద్భావన మనారతం అని ఉంది భగవద్గీతలో మైచ అనన్య యోగేన భక్తి అభ్యుభిచారిణి అని ఉంది అంతే తేడా ఇక త్రితలుడు చెప్పిన దాంట్లోకి వెళితే ఒకటి అమానిత్వాది సద్గుణాలను సంపాదించుకోవాలి వాటిల్లో మొదటిది భార్య పుత్ర గృహాదులు ఎందు ఆసక్తిని వదులుకోవాలి వాళ్లకు కష్టం కలిగితే తనకే కష్టం కలిగిందని కుమిలిపోయే దురభిమానం తొలగలే రెండు తనకిష్టమైన సంఘటనలు జరిగిన అనిష్టమైన సంఘటనలు జరిగిన సమచిత్తంతో ఉండడం నేర్చుకోవాలి మూడు పరమాత్మ కంటే భిన్నంగా వేరే సద్గతి లేదు అనే నిశ్చయంతో నిరంతరమైన బ్రహ్మ భావన ఉండాలి నాలుగు పదిమంతితో కలిసి ఉండాలనే ప్రాకులాట పోయి ఏకాంతంగా ఉండాలనే ప్రీతి కలగాలి ఐదు ఆత్మ మొదలైన విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని నిత్యము భావిస్తూ ఉండాలి ఆరు సంఘం లేకపోవడం మొదలైనవి పరిపాక దిశకు చేరినప్పుడు తత్వజ్ఞానం కలుగుతుంది దానికి ప్రయోజనం మోక్షమే అలాంటి మోక్షాన్ని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు చెప్పిన సద్గుణాలే జ్ఞానం వీటికి తల్లకిందులేని దుర్గుణాలే అజ్ఞానం ఈ సాధన సంపత్తి మొత్తానికి అహంభావం పోవడానికి మూలకారణం కనుక రాజా నీలో ఉండే రాజుననే అహంభావం తొలగించుకో త్రితలుడు ఈ విధంగా చెప్తే భగీరథుడు అడుగుతున్నాడు కొండలో పుట్టిన చెట్టులాగా నాలో ఎప్పటి నుంచో ఎక్కడికెక్కడికో వేళ్లు పాతుకుని పోయి ఉన్న ఈ అహంకార వృక్షాన్ని నరికేదెలా గురుదేవా అంటే త్రితలుడు సమాధానం భగీరథ విను ఒకటి పట్టుపట్టి భోగవాంఛలు తొలగించుకో రెండు నేని వైభవాన్ని వదిలిపెడితే నా గౌరవం పోతుంది పైగా శత్రులు పరిహసిస్తారు అనే భావనను వదిలిపెట్టు మూడు సమర్థుడైన మనిషిని ముష్టెత్తుకు బ్రతగకరా అంటే ఒప్పుకోడు ఎందుకంటే ఆ పని చేయడానికి వాడికి ఒక లజ్జ ఒక రకమైన ఆత్మాభిమానం అడ్డు వస్తాయి వీటివల్లే మనిషి స్వగృహాన్ని వదిలిపెట్టలేడు అంటే వాడు లజ్జాభిమానాలనే పంజరంలో బంది అయిపోతున్నాడు అన్నమాట ఈ పంజరం పగిలితే కాని అహంకారం పోదు కనుక దానిని పగులగొట్టు నాలుగు ముందుగా రాజచిహ్నాలైన ఛత్రచామరాలను దూరంగా పెట్టు ఐదు నీ రాజ్యాన్ని తీసుకెళ్ళి నీ శత్రువులకే అప్పగించు ఆరు చివరికి నీ శత్రువుల ఇళ్లలోనే ముష్టెత్తుకుని జీవించు ఏడు గురువునైన నన్ను కూడా వదలిపెట్టాయి భగీరథుడు ఇదంతా విని అంటున్నాడు అదేమిటి గురుదేవంద వేదాంతో గురు ఇది వ్యాఖ్యానంలోని శ్లోకం ఆయుష్యం ఉన్నంత వరకు వేదాంతాన్ని గురుదేవుని ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉండాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా సద్గురువులేని మిమ్మల్ని నేను ఎలా వదిలిపెట్టేది అంటే త్రితలుడు అన్నాడు ఇక్కడ నువ్వు శుశ్రూష చేయలేక నన్ను విడిచిపెట్టడం లేదు నా దగ్గర కూర్చొని చేసే పని లేదు కనుక విడిచిపెడుతున్నా కనుక అది దోషం కాదు నేను చెప్పిన మెట్లన్నీ నువ్వు సాధిస్తే నీ అహంకారం మటుమాయం అవుతుంది అజ్ఞానం తొలగిపోతుంది త్రితరుడు చేసిన ఈ ఉపదేశం విన్న తర్వాత భగీరథుడు తన స్వరాజ్యానికి తను వెళ్ళిపోయాడు వెళ్ళినవాడు వేరే పనులు పెట్టుకోకుండా ఉన్నట్టుండి యజ్ఞయాగాలు ప్రారంభించాడు అంతకుముందు అర్హత వాడికి దానాలు చేయకూడదు అనే అభినివేశం ఉన్న భగీరథుడు ఈ యజ్ఞాలలో మాత్రం అడిగిన వారికి అడగని వారికి అందరికీ దానాలు చేసేస్తున్నాడు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మంత్రులు అవాక్కైపోతున్నారు చివరికి ఆ రాజు కట్టుబట్టలతో మిగిలి తన రాజ్యంలో తనే ముష్టివాడు అయిపోయాడు దేశ ప్రజలంతా కన్నీరుమున్నీరుగా విలపించారు మంత్రులు బ్రతిమాలారు అయినా ఆ రాజు భిక్ష అడగడం మానలేదు సరికదా ఒకరోజున సరాసరి తన శత్రును రాజు దగ్గరకు వెళ్ళి తన రాజ్యాన్ని కూడా తీసుకోమని తనే ప్రార్థించాడు ఆ రాజు భగీరథుణ్ణి పరిపరి విధాల పరిహాసం చేసి చివరికి అంగీకరించాడు దాంతో భగీరథుడి యొక్క యేషణాత్రయ పరిత్యాగం పరాకాష్టకు చేరింది దారైషణ పుత్రైషణ ధనైషణలు అనేవే యేషణాత్రయం ఏషణ అంటే కోరిక ఇక భగీరథుడు కట్టుబట్టలతో ఊరు వదిలి అరణ్యాలు దాటి తన ఊరూ పేరు తెలియని సుదూర గ్రామాలలో అవధూతగా తిరగడం మొదలుపెట్టాడు అలా చాలా ఏళ్లు గడిచినాయి గ్రామైకరాత్రంగా ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరుగుతున్న ఆ భగీరథుడు ఒకసారి తనకు తెలియకుండానే తన స్వంత రాజ్యంలోకి ప్రవేశించాడు గుర్తించాడు అయినా ఆయనకు ఏ రకమైన మనోవికారాలు కలుగులేదు యథాప్రకారంగా వీధులలో ముష్టెత్తుకు తిరుగుతూ ఉన్నాడు క్రమంగా మంత్రుల పేటకు వచ్చేసరికి పాత మంత్రులు కొందరు గుర్తించారు వారు గోల ఏడ్చి ఇక్కడే ఉండిపోమని బ్రతిమాలాడారు క్రమంగా పూర్వ శత్రురాజుకు కూడా తెలిసిందే అతను ఏం చేయాలా అని మనస్సులో మథనపడుతున్నాడు ఇంతలో ఓ రోజున వాళ్ళింటికే భిక్షకు వెళ్ళాడు భగీరథుడు ఆ శత్రురాజు భగీరథుడి మహత్వాన్ని గుర్తించి మీ రాజ్యం మీరే తీసేసుకోండి అని బ్రతిమలాడు భగీరథుడు మాత్రం ఎంత మాత్రం చలించలేదు కొన్నాళ్ళు ఆ పట్టణంలో భిక్షాటన చేసి ఎప్పుడు వెళ్ళిపోయాడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ మాట తిరుగుళ్లలో తన పాత గురువుగారు త్రితలుడు కనిపించాడు ఇద్దరూ పరమానందపడ్డారు ఇద్దరూ కూడా భోగాలనే కాక దేహాలను కూడా తృణప్రాయంగా భావించే మహానుభావులు కనుక లౌకిక ప్రసంగాలు లేకుండా బ్రహ్మ గోష్ఠులు చేసుకుంటూ కొంతకాలం కలిసి తిరిగారు ఇద్దరూ కూడా ప్రారంధాధీన జీవనులు కనుక తమకంటూ వేరే స్వంత సంకల్పాలు లేని వారు కనుక ఎప్పుడు విడిపోయారో మళ్ళీ విడిపోయారు భగీరథుడు ఒకరోజు భిక్షాటనం కోసం ఒక రాజ్యంలో ప్రవేశించాడు మంత్రులంతా ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పజెప్పాలా అని గిలగిలలాడుతున్నారు ఇంతలో ఆ వీధికి ముష్టికి వచ్చాడు భగీరథుడు ఆ మంత్రులు భగీరథుణ్ణి గుర్తుపట్టారు వాళ్ళకు వింత ఆలోచన వచ్చి అయ్యా నీకు ఈ రాజ్యాన్నే భిక్షగా వేస్తున్నాం తీసుకో అన్నారు విషయం అంతా వివరించి బ్రతిమాలారు ఎప్పుడు ఏది ప్రాప్తిస్తే దాన్ని రాగద్వేషరహితంగా అనుభవించాలి అనే తత్వదృష్టితో జీవనం చేస్తున్న భగీరథుడు రాజ్య స్వీకారానికి అంగీకరించాడు కొద్ది రోజులలోనే ఆ రాజ్యం అధిక వైభవంతో కళ కళలాడసాగింది దైవయోగం చాలా చిత్రం ఇంతలో భగీరథుడి స్వీయ రాజ్యంలో రాజుగా ఉన్న ఒకప్పటి శత్రురాజు హఠాత్తుగా మరణించాడు అతనికి కూడా వారసులు ఎవ్వరూ లేరు అక్కడి మంత్రులు సరాసరి భగీరథుడి దగ్గరకు వచ్చి ఈ రాజ్యాన్ని కూడా స్వీకరించమని పట్టుబట్టారు యథాప్రాప్త జీవి అయిన భగీరథుడు దానికి కూడా అంగీకరించాడు భగీరథుడు మరోసారి చక్రవర్తి అయ్యాడు పొంగు కుంగులు లేని పరిపూర్ణ స్థితికి చేరిన మహానుభావుడు అవడం వల్ల ఈ మాట అతని రాజ్యపాలన మరింత లోకోత్తరంగా సాగింది ఇలా ఉండగా గరుత్మంతుడు తన భక్తులు కొందరికి దర్శనమిచ్చి వాళ్లతో మాట్లాడుతూ ఇప్పుడు మీ రాజు భగీరథుడి యొక్క ముత్తాతడు పాతాళలోకంలో భస్మరాశులుగా మగ్గిపోతున్నారు స్వర్గలోకం నుంచి భూలోకానికి అక్కడి నుంచి పాతాళలోకానికి దేవగంగను తీసుకుని వచ్చి ఆ గంగా ఆ భస్మరాశులను ప్రక్షాళన చేస్తే అతని పితృదేవతలు తరిస్తారు ఇది అతని కర్తవ్యం అతను ప్రయత్నిస్తే దేవలోక గంగను పాతాళలోకానికి తీసుకురాగలడు ఆ పని వల్ల దారిలో భూలోకవాసులు కూడా పవిత్రులవుతారు సామర్థ్యం ఉండి కూడా రాజైనవాడు తన ప్రజలకు తన చేతిలో ఉన్న ఉపకారం చేయకుండా ఉండడం అనుచితం కదా అని చెప్పాడు ఈ మాట క్రమంగా భగీరథ మహారాజుకు తెలిసింది ఆయన ఇది తన కర్తవ్యం అని గుర్తించి సర్వసంగ పరిత్యాగి కొనుక ఏమాత్రము జంకకుండా రాజ్యాన్ని మంత్రుల చేతిలో పెట్టేసి వెయ్యేళ్లపాటు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి శంకరుణ్ణి జహ్ను మహర్షిని ఆరాధించి గంగా ప్రవాహాన్ని భూలోకంలోకి అక్కడి నుంచి పాతాళలోకంలోకి ప్రవేశింపజేశాడు రామ నిష్కామత పరకాష్ఠ చేరుకున్న మహానుభావులు సంఘవిహీనులై ఏది ఎలా ప్రాప్తిస్తే అలా చేస్తూ ఎలాంటి లోకోపకారం చేస్తారో గమనించవా కనుక నువ్వు కూడా అలాంటి కార్య కార్యదృష్టిని అలవర్చుకో దానిని సాధించావంటే నువ్వు శిఖిధ్వజుడిలాగా నిశ్చలంగా ఉండగలుగుతావు ఈ మాట విని శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు గురుదేవా ఈ సిఖిధ్వజుడు ఎవరు ఆయన నిశ్చలత్వాన్ని యలా సాధించాడు వశిష్ఠుడు శ్రీరాముడు ఈ ప్రశ్న విని అంటున్నాడు రామా చూడాలా సిఖిధ్వజుడు అని ఇద్దరు పుణ్యదంపతులు మీ వంశం వాళ్ళే ఇప్పుడు శ్వేతవరాహకల్పం నడుస్తోంది కదా దీని వెనకాల ఒకానొక ద్వాపర యుగంలో వాళ్ళు దంపతులుగా జన్మించారు ఇప్పుడు నడుస్తున్న ఈ కల్పంలో ప్రస్తుతానికి ఇరవై ఎనిమిదవ చతుర్యుగి నడుస్తుంది దానిలో త్రేతా త్రేతాయుగంలో ఉన్నది దీని తరువాత రాబోయే ద్వాపర ద్వాపరయుగంలో వాళ్ళు మళ్ళీ అవే పేర్లతో దంపతులుగా జన్మించబోతున్నారు అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ పూర్వం ఏది ఎలా జరిగిందో అది మళ్ళీ అలాగే భవిష్యత్తులో కూడా జరగడానికి కారణం ఏమిటి అంటే వశిష్ఠుడు అన్నాడు రామ ఈ జగన్ నిర్మాణం చేసే చేసేవాళ్ళు బ్రహ్మాదులు వాళ్ళు సత్య సంకల్పులు వాళ్లకు కొన్ని అనివార్యమైన స్వభావాలు ఉన్నాయి ఆ స్వభావాలే ఈ పునరావృత్తికి కారణం ఒక మామిడి చెట్టు ఉందనుకో దానికి చాలా కొమ్మలుంటాయి అన్ని కొమ్మలు ఒకే రకంగా ఉన్నాయా అంటే కాదని చెప్పలేం అవుననీ చెప్పలేం ఒకే కొమ్మకు వంద కాయలు కాశాయి కాయలన్నీ ఒకే రకంగా ఉన్నాయా ఉన్నట్టే కనిపిస్తుంది గట్టిగా చూస్తే తేడాలు కనిపిస్తాయి ఆ కాయలు రాలిపోతూ ఉంటాయి కొమ్మ మాత్రం స్థిరంగా ఉంటుంది ఆ కొమ్మను నరికేస్తే పక్కన మరో కొమ్మ వస్తుంది కానీ ఈ కొమ్మ రాదు దీనికి కారణం ఏమిటి ఆ వృక్ష బీజంలో ఉండే నియతే దీనికి కారణం నీ ఎతి అంటే ఇక్కడ ప్రకృతి నియమం అని అర్థం అలాగే నదిలో అలల చూడు అలలన్నీ పూర్తిగా ఒకే రకంగా ఉన్నాయి అంటావా పూర్తిగా తేడాగా ఉన్నాయి అంటావా ఈ సామ్య వైషమ్యాలకు కారణం ఏమిటి గాలే అలాగే ఈ సృష్టిలో సంఘటనలు పోలిన సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉండడానికి కారణం హిరణ్య సత్య సంకల్పంలో ఉన్న సహజ స్వభావమే ఇంతకు అసలు కథ చెబుతా విను పూర్వకల్పనలో ఎనిమిదవ మన్వంతరంలో నాలుగవ చతుర్యుగిలో ద్వాపర యుగంలో కురు రాజుల వంశంలో శిఖిధ్వజుడనే రాజు జన్మించాడు ఇతను ఉజ్జయిని పట్టణం రాజధానిగా చేసుకుని సద్గుణ సంపన్నుడై సమర్థుడై రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతను చిన్నప్పుడే రాజ్యానికి రావడం వల్ల వివాహం చాలా ఆలస్యమైంది కొంతకాలం పాటు అతను వివాహం మాట పట్టించుకోలేదు వాని యవ్వనూ ముదురుతున్న కొద్దీ స్త్రీచింత అతనిని ముంచివేయడం ప్రారంభించింది దానిని గమనించిన మంత్రులు సురాష్ట్ర రాజపుత్రికను చూడాలను తెచ్చి వివాహం చేశారు కాకకాక జరిగిన పెళ్ళేమో సిఖిధ్వజుడికి భార్యే లోకంగా ఉంది వాళ్ల అనుకూల్యం కూడా అద్భుతంగా ఉంది ఇద్దరూ విద్యావంతులు మేధావంతులు అవడం వల్ల ఒకరి విద్యలు మరొకరు నేర్చుకోవడమే వాళ్లకు ప్రధాన వినోదంగా ఉండేది చూడాల భర్త దగ్గర విద్యలన్నీ నేర్చుకుంది సిఖిధ్వజులు భార్య దగ్గర సంగీత నృత్యాది కళలన్నీ నేర్చుకున్నాడు రాజ్య వ్యవహార నిర్వహణ కూడా వారికి శృంగార చేస్తే అయిపోయింది వాళ్ళదొక ఆనంద ప్రపంచంగా కాలం గడిచిపోతుంది ఇలా చాలా ఏళ్లు గడిచాయి కాలాన్ని ఎవరు ఆపగలరు ఓటి కుండలోంచి నీళ్లు మెల్లగా కారిపోయినట్లుగా అంటే అక్కడొచ్చిన వర్డ్ ఏంటంటే భిన్న కుంభాదివాంభసి డెబ్భై ఎనిమిదవ సరిగా రెండవ శ్లోకంలో వాళ్ళ శరీరాల్లోంచి యవ్వనం జారిపోవడం ప్రారంభించింది మేధావంతులైన ఆ దంపతులకు ఎవనో తగ్గేసరికి జగత్తత్వం మీది ఆలోచనలు మొదలయ్యాయి అప్రయత్నంగానే వాళ్ళు ఇద్దరూ కలిసి ఆధ్యాత్మ శాస్త్ర పరిశీలన ప్రారంభించారు ఆ శాస్త్రాన్ని చూస్తున్న కొద్దీ వాళ్ళకి ప్రపంచం అస్థిరమని క్షణభంగురమని అర్థం కావడం ప్రారంభించింది ఇక వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకున్న అధ్యాత్మ విషయాల మీదే చర్చ సాగుతూ ఉండేది క్రమంగా వాళ్లకు తెలియకుండానే వారిద్దరూ కలిసి తదేక తత్పరులు అయ్యారు అంటే తచ్చింతనం తచ్చ్రవణమన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్వంచ ్రహ్మాభ్యాసం విధా వ్యాఖ్యాత ఉదహరించిన ప్రసిద్ధ శ్లోకం ఇది దానినే ఆలోచించడం దాని గురించే వినడం ఒకరికొకరు అదే చెప్పుకోవడం ఎప్పుడు చూసినా అదే ఆసక్తి ఇలా ఉంటే దానినే పెద్దలు బ్రహ్మభ్యాసం అంటారు ఇదే స్థితికి ఆ దంపతులు ఇద్దరూ వచ్చారు ఈ స్థితికి వచ్చేసరికి రాజుకి రాజ్య వ్యవహారాలు పెరిగిపోయాయి చూడాలకు తీరిక పెరిగింది పండితులను పిలిపించి అవిచ్ఛిన్నంగా ఆత్మతత్వ విచారాన్ని చేస్తూ ఉండడమే ఆమెకు వినోదంగా మారింది అలా పండితుల శాస్త్ర గోష్ఠులు వినగా వినగా ఆమెకు తన హృదయంలో రాత్రింబవాళ్ళు ఆగని ఆత్మ విచారణ మొదలైంది ఆ విచారణలో జడ వినిది అనే విచారణ మొదట మొదలైంది ఆ చర్చలో దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ జడాలేనని వీటన్నింటికీ లోపల ఉన్న జీవుడు మాత్రమే చేతనమని తేలింది అలా అయితే ఈ ఇంద్రియాలన్నీ చేతనాల్లాగా కనిపించడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న వచ్చింది మళ్ళీ విచారించగా దానికి కారణం అధ్యాసే అని తేలింది ఇక అధ్యాస అంటే ఏమిటి అనే తత్వ మొదలైంది దానితో మూలావిద్య తత్వం కొంతవరకు పట్టుబడింది దానివల్ల ఆమెకు ఆత్మతత్వం ఒకంత విస్పష్టం అయింది దానివల్ల శాంతి విస్తరించింది క్రమంగా ఆమెలో తత్వజ్ఞానాభ్యాసం పెరిగింది ఏకాంత దృఢాభ్యాసం వల్ల ఆమెకు అనతికాలంలోనే ఆత్మతత్వం పట్టుబడింది ద్వంద్వాలు వీడిపోయాయి సందేహాలు తొలగిపోయాయి ఆత్మానందం सुस्थिमें मशि की मनोभ्रां एंत वो अंतगा तत्व्ञा की भ्रांति नशिस्पेट आम को अभव में वाली आम को हृदयांतर्गत तापत्री तरीपूर्ण शांति लभ दावल आम नूत कांति प्रवेश ఆమె వికసించిన పువ్వుల కళకళలాడింది ఆమెలోని ఈ నూతన వికాసాన్ని గమనించిన భర్త ఒక్కనాడు ఆమెతో సవిలాసంగా ఇలా అన్నాడు చూడాల నీలో ఏదో కొత్త అందం పెళ్ళు నిన్ను చూస్తుంటే నీకు మళ్ళీ యౌవనం వచ్చిందా అనిపిస్తోంది ఏ స్వర్గానికో వెళ్ళి అమృతం తాగి వచ్చావేమో అనిపిస్తుంది నీలో మరో రకమైన మార్పు కూడా కనిపిస్తుంది నువ్వు పూర్వంలాగా దేనికి పొంగడం లేదు దేనికి కుంగడం లేదు ఇప్పుడు నీకు దేనిమీద ఆసక్తి ఉన్నట్లు లేదు సామాన్యంగా నిరాసక్తులు చింతాక్రాంతులై ఉంటారు నువ్వు మాత్రం చాలా ఉల్లాసంగా ఉన్నావు నాకు తెలిసినంతలో నువ్వు గొప్ప వస్తువు దేనినీ పొందలేదు ఉన్న రాజ్యం పూర్వం నుంచి ఉన్నదే మరి నీలో ఈ ఉల్లాసానికి ఈ వికాసానికి ఈ ప్రకాశానికి కారణం ఏమిటి అని సిఖిధులు అడుగుతుంటే భర్త ప్రశ్నలు విన్న చూడాల మొదట్లో గూఢోక్తిగా ప్రారంభించి చివరిలో వాచ్యోక్తిగా తన ఆత్మతత్వ సాధన విషయాన్ని వివరించింది ఇక్కడ వాల్మీకి మహర్షి తేనాశ్మి శ్రీమతి స్థిత లేక తేనాహం శ్రమతీ స్థిత అందువల్ల నేను శోభావంతురాలినై ఉన్నాను అనే ముకుటంతో పది అందమైన శ్లోకాలు పెట్టాడు వాటి సారాంశం ఇలా ఉంది చూడాలా అంటోంది నేను దేనినీ వదిలిపెట్టలా కానీ అన్నీ వదిలేశా అందుకే ఇంత శోభగా ఉన్నాను ఈ లోకంలో సత్యము ఉంది అసత్యము ఉంది ఈ రెంటికీ మించిన దానిని నేను పట్టుకున్నాను అందుకే ఇంత శోభగా ఉన్నాను సృష్టి సమయంలో ఈ ప్రాపంచిక పదార్థాలన్నీ చిన్న చిన్నవిగా పరిమితులు కలవిగా కనిపిస్తున్నాయి ప్రళయకాలంలో ఇవే వస్తువులు పరిమితులు లేని దివ్యతత్వంలో కలిసిపోతున్నాయి నేను ఈ ప్రపంచాన్ని సృష్టి దృష్టితోనూ చూస్తున్నాను ప్రళయ దృష్టితోనూ చూస్తున్నాను అందుకే ఇంత శోభగా ఉన్నాను భోగాలను అనుభవించకుండానే భోగించినట్లుగా తృప్తి పడుతున్నాను అనుభవించాననే సంతోషం కలగడం లేదు అనుభవించలేదనే కోపము కలగడం లేదు అందుకే ఇంత శోభగా ఉన్నాను పూర్వం రాజభోగాలతో క్రీడించేదాన్ని అప్పట్లో రాజప్రకారమే నా పరిధి ఇప్పుడు మాత్రం నా హృదయం ఆకాశం పెరిగిపోయింది దానిలో నేను తప్పితే మరొకరు ఎవ్వరూ లేరు నాలో నేనే క్రీడిస్తున్నాను అందుకే ఇంత శోభగా ఉన్నాను పూర్వం ఇంటికి కొత్త కొత్త వస్తువులు వచ్చిన కొద్దీ పొంగిపోతూ ఉండేదాన్ని ఇప్పుడు ఆ వస్తువులన్నీ లేకపోయినా నేను నాలోనే ఉంటున్నాను అవన్నీ ఇంటికి వస్తే వచ్చాయని సంతోషం లేదు రాకపోతే రాలేదనే దిగులు లేదు అందుకే ఇంత శోభగా ఉన్నాను పూర్వం నేనొక దేశానికి రాణిని అది నా పరిమితి ఇప్పుడు నాకు ఆ పరిమితులు లేవు ఈ ముల్లోకాలకు రాజుని నేనే రాణిని నేనే అని నాలో నేనే ఆనందిస్తున్నాను అందుకే ఇంత సత్యం మరో దృష్టితో సత్యం కాదు అని నాకు అర్థం అవుతోంది అందుకే ఇంత శోభగా ఉన్నాను నేను సుఖాన్ని కోరడం లేదు దుఃఖాన్ని కోరడం లేదు దేన్ని తిరస్కరించడం లేదు ఏది ఎలా వచ్చినా నేను సంతోషంగా ఉన్నాను అందుకే ఇంత శోభగా ఉన్నాను పూర్వం నేను చెలికెత్తలతో క్రీడిస్తూ ఉండేదన్ని ఇప్పుడు రాగద్వేషాలను తగ్గించే శాస్త్రదృష్టులే నా చెలికెత్తలు వారితోనే నా క్రీడ అందుకే ఇంత శోభగా ఉన్నాను పశ్యామియన రశ్మిభిరింద్రియైర్వ చిత్తేన చేతదంగనకివ పశ్యామి తద్విరహితంతున్న కిచిదంతః పశ్మితి నాథిరోదయాస్మి నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం అరవై తొమ్మిదవ సర్గ ముప్పై ఒకటవ శ్లోకం నాథ నా కళ్ళల్లో కాని ఇతర ఇంద్రియాలలో కానీ మనస్సులో కానీ దేనిని చూస్తున్నానో అదంతా అని నాకు అర్థమైపోయింది ఈ ఇంద్రియ చిత్తాదులకు అతీతంగా ఒకనొక ప్రపంచం కాని ప్రపంచాన్ని నా లోపల ప్రత్యక్షంగా చూస్తున్నా అందుకే నా శోభ ఇంత పెరిగిపోయింది చూడాలి ఇచ్చిన ఈ సమాధానాలు విని శఖీధ్వజుడు ఫక్కున నవ్వి ఇలా అన్నాడు చూడాలా నీకేదో అయింది అసంబద్ధ ప్రలాపాలు చేస్తున్నావు అంటూ చూడాల చెప్పిన ప్రతీ సమాధానాన్ని సిహిధ్వదుడు ఆక్షేపించాడు ఈ ఆక్షేపాల కోసం స కథం కిల శోభతే అలాంటి వాడు ఎలా శోభిస్తాడు అనే ముఖంతో ఆరు శ్లోకాలను పెట్టాడు వాల్మీకి మహర్షి వాటి సారాంశం ఇలా ఉంది చూడాల పరస్పర విరుద్ధ వాక్యాలను పేనుకుంటూ అదేదో తెలివి అనుకుంటున్నావు ప్రపంచం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీనిని వదిలేసి దేనిను శూన్యాన్ని పట్టుకోవాలనుకుంటున్నావు శూన్యాన్ని పట్టుకునేవాడికి సుఖమేమిటి వాడికి ఏమిటి హాయిగా ఉంది అన్నట్టు అలా ఉంది నీ తంతు ఒకసారి నేనే దేహాన్ని అంటావు ఒకసారి కాదంటావు ఇవేం పిచ్చి మాటలు చివరికి వచ్చి ఇంద్రియాలు మనస్సు లేకుండా దేనినో చూస్తున్నాను అంటున్నావు ఇది మరీ అసంగతం చూడాలా నా మాట విను ఇలాంటి వేరిలో పడబోకు నాలాగా హాయిగా రాజవిలాసాలతో రాజవ్యవహారాలతో క్రీడించు శిధ్వజుడు ఇలా అనేసి తనకు సమయం అయిపోయింది అంటూ మధ్యాహ్న స్నానానికి వెళ్ళిపోయాడు చూడాల బిత్తరపోయి చూసింది అర నా మాటలు ఈయనకు బుద్ధిగా అర్థం కాలేదే అని బాధపడిపోయింది మనిషి జీవించి ఉండగానే ఈ తత్వజ్ఞానాన్ని తెలిసి అందుకోకపోతే చాలా పెద్ద నష్టం అని స్మృతి చెబుతోంది కదా అయినా నిన్ను పట్టించుకోడేమో అని విచారపడ్డది రోజులు దొరికిపోతున్నాయి అంతకుముందు ప్రతీ ఏకాభిప్రాయంగా ఉన్న దంపతులు ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవిగా కాలం గడిపేస్తున్నారు చూడాల ఎక్కువసేపు ఆత్మతత్వ మననంలోనే కాలం గడుపుతోంది అయినా సరే పాత సంస్కారాలు త్వరగా విడిచిపెట్టవు కదా రాజభోగాలన్నిటి మీద కోరికలు విడిచిపెట్టి కూర్చున్న ఆ సాధువికి దేవతల్లాగా ఆకాశగమనం చేయాలనే కోరిక పుట్టింది సరిగ్గా అదే సమయానికి సికి సిఖిధ్వజుడికి ఏవో యుద్ధాలు వచ్చిపడి రెండు మూడేళ్లపాటు స్వదేశానికి దూరంగా ప్రవాసం చేయవలసి వచ్చింది చూడాలాదేవి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోదలిచి ఖేచరీ విద్య కోసం యోగాభ్యాసాలు ప్రారంభించింది ఆమె ఏకాంతంలో కూర్చుని ఆసనబంధం వేసి ప్రాణవాయువుని భ్రూమధ్యానికి తెచ్చి నిలబెట్టడం ప్రారంభించింది వసిష్టుడి వశిష్ఠుడి కథాగమనం ఇలా వేగంగా సాగిపోతూ ఉంటే శ్రీరాముడు అడ్డంపడి సిద్ధాంత విషయక ప్రశ్న వేశాడు శ్రీరాముడు అంటున్నాడు గురుదేవ ఈ ప్రపంచమంతా ఒకనొక క్రియ వల్ల పుడుతున్నట్టు కనిపిస్తోంది క్రియ అన్న స్పందం అన్న ఒకటే ఈ స్పందం ఎలా లోకంలో చూస్తుంటే ఆత్మ ఆత్మజ్ఞానం లేనివాడు కోరికతో పని ఆత్మ ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఈ చూడాలలాగే విలాసంగా ఏదో పని చేస్తూనే ఉన్నాడు మొత్తం మీద పని చెయ్యని లేడు కనుక క్రియలనుబడే ఈ స్పందాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వివరించండి దీనికి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా క్రియ ఒకటి క్రియాఫలం ఒకటి మొత్తం రెండున్నాయి క్రియాఫలం సిద్ధించాలంటే దానికి వెనకాల కొన్ని సాధనాలు కారణాలు ఉండాలి క్రియకు వీటికంటే భిన్నమైన కారణాలు కానీ సాధనాలు కానీ అక్కర్లేదు కనుక క్రియాఫలం కంటే భిన్నంగా క్రియకు వెనకాల వేరే ఏమున్నాయి అనే ప్రశ్నకే అవకాశం లేదు ఇకపోతే క్రియాఫలాన్ని గురించి విచారణ చేస్తే అది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఉపాధేయము అంటే స్వీకరించదగినది అంటే సాక్షాత్తుగా కానీ పరోక్షంగా కానీ తన సుఖానికి అనుకూలమైనది రెండు హేయము అంటే గుడువ దగినది అంటే పైదానికి విరుద్ధమైనది మూడు ఉపేక్ష అంటే ఉపేక్షించదగినది పై రెండింటికి మధ్యలో ఉండేదన్నమాట ఈ మూడు రకాల క్రియాఫలాలలో ఏ ఒక్కటైనా ఆత్మజ్ఞానికి అన్వయిస్తుందా అని విచారిస్తే ఏదీ అన్వయించదని చెప్పాలి లేదంటే మూడవదైన ఉపేక్షఫలం అతనికి అన్వయిస్తుంది అని చెప్పాలి మరి అజ్ఞానికి మూడు వర్తిస్తాయి అయితే ఫలాలలో ఉపాధేయత్వాది లక్షణాలు ఫలాని ఆశ్రయించి ఉంటాయా భోక్తను ఉంటాయా అంటే భోక్తను ఆశ్రయించి ఉంటాయనే చెప్పాలి ఎందుకంటే ఒకే వస్తువు జ్ఞానికి ఉపేక్ష్యం అజ్ఞానికి ఉపాధేయం విరాగికి హేయం కనుక జ్ఞాని యొక్క క్రియాఫలం వెనక ఉపేక్ష ఉంటుంది అందువల్ల ఆ క్రియ అతనికి సంబంధించినది కాదు కనుక అతని దృష్టిలో ఆ క్రియకు పుట్టుకే లేదు ఇక అజ్ఞానుల దృష్టిలో క్రియాఫలాలన్నీ దేశకాల క్రియాద్రవ్యాలనే నాలుగు అంశాల మీద ఆధారపడి ఉంటాయి సిద్ధ సిద్ధక్షేత్రాలలో చేసే జప యోగాది సాధనాలు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి అలాగే మణి మంత్రౌష తపఃక్రియలు రకరకాలుగా ఫలితాన్ని ఇస్తాయి వాటి వివరాలు చాలా ఉన్నాయి కానీ ఆత్మవిద్యాసక్తుడవై ఉన్న నీకు వాటితో పని లేదు అవి నీకు ప్రకృతార్థ హానికరాలు చేత అవన్ని అలా ఉంచి చూడాలా కథాప్రసంగంలోకి వచ్చిన యోగాభ్యాస సాధనల గురించి కొంత చెప్పుకుందాం ఇలా ప్రారంభించిన వశిష్ఠుడు ఎనభైవ సరిగ్గా ముప్పై శ్లోకం నుంచి ప్రారంభించి ఎనభై రెండవ సరిగ్గ చివరి చేసిన యోగ సాధనల గురించి వివరించాడు ఈ సందర్భంగా ఆయన మూలాధారం కుండలినీ శక్తి డెబ్బై రెండు వేల నాడులు ప్రాణగతి మొదలైన విషయాలను ఎనభైయవ సర్గలో వివరించాడు ఎనభై ఒకటవ సర్గలో శరీరంలోకి ఆధులు వ్యాధులు ఎలా చెప్పమని శ్రీరాముడు అడుగగా దానిని ఆధారంగా చేసుకొని తత్వజ్ఞానం లేకపోవడం దానివలన ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వీటికి ప్రధాన కారణాలుగా వివరిస్తూ మళ్ళీ ఆకాశగమనాన్ని సిద్ధజన దర్శనాన్ని పరకాయ ప్రవేశాన్ని సాధించే ప్రక్రియలను సంగ్రహంగా వివరించడు ఆ తరువాత శరీరంలోని చల్లని భాగం చంద్రాంశం ఆ చల్లదనంలోంచి పుట్టిన వేడి భాగం అగ్ని అంశంని ప్రారంభించి ఈ శరీరం అగ్నిశోమాత్మకమని విపులంగా నిరూపించాడు ఆ తరువాత ఎనభై రెండవ సర్గలో అణిమ అంటే శరీరాన్ని అణువంత చిన్నదిగా చేసుకునుట మహిమ శరీరాన్ని పర్వతమంత పెద్దదిగా చేసుకునుట వంటి యోగ సిద్ధులను సాధించడానికి కావలసిన యోగ ప్రక్రియలను సంగ్రహంగా వివరించాడు అలా యోగ ప్రక్రియల గురించి చెప్పి చెప్పి చివరికి सदाभ्युदितोषमीशो यवांचति चिप्रकाश प्राप्नि तदचिण तथा राम सम्यक्प विदुरनाव निर्वाण प्रकरण पूर्वाधन सर्ग ముప్పై నాలుగవ శ్లోకం రామ యోగైశ్వర్య సంపన్నుడైన జీవుడు స్వయం ప్రకాశశీలము దోషరహితము అయిన ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఎప్పుడు ఏది కావాలంటే దానిని తక్షణమే అలా పొందేస్తూ ఉంటాడు అయినా నిజమైన ఉత్తమ సిద్ధి అజ్ఞానావరణాన్ని పోగొట్టుకోవడమే అని పెద్దలకు తెలుసు ఈ విధంగా యోగ ప్రక్రియల వివరణను ముగించిన వశిష్ఠ మహర్షి ఎనభై మూడవ సర్గలో చూడాల కథను కొనసాగించాడు వశిష్ఠుడంటున్నాడు రామ చూడాల ఆ విధంగా గట్టి ప్రయత్నం చేసి రకరకాల యోగ సిద్ధులను సాధించింది ఆ సిద్ధుల ప్రభావంతో ఆమె ఆకాశ మార్గాన నడిచింది సముద్రంలోకి చొచ్చుకుపోయింది భూమి అంత తిరిగింది ఇలా చెప్పేసరికి ఆమె బైరాగుల్లో కలిసిపోయిందేమో అనుకోకు అప్పటికి ఆమె ఇంకా నడి వయస్సులోనే ఉంది సంస్కార బలం చేత ఆమెకు తన భర్త మీద ప్రేమ తగ్గలేదు అందువల్ల బంగారు ఆభరణాలు వంటి పెట్టుకొని ఎప్పుడూ తన భర్తతో విహరిస్తూనే ఉండేది అయినా సందు దొరికినప్పుడల్లా ఆ ఆభరణాలతోనే ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉండేది అందుచేత ఆమె ఆకాశంలో తిరుగుతూ ఉంటే మబ్బులలో మెరుపులు మెరిసినట్లు ఉండేది అలా తిరుగుతూ ఆమె దిక్పాలుకుల పట్టణాలను చూసింది పక్షులతో పిశాచాలతో విద్యాధరులతో దేవతలతో సంభాషించింది సృష్టిలో గల వింతలు అన్నీ చూసింది ఇంత చేస్తూ కూడా సందు దొరికినప్పుడల్లా తన భర్త రకరకాల ఉపాయాలతో ఆత్మవిద్యాబోధ చేస్తూ ఉండేది మొదట్లో ఆమెను పరిహసించిన భర్త క్రమంగా ఆమె తెలివికి సమ్ముగ్ధుడు కావడం మొదలుపెట్టాడు విషయం వినసాగాడు అర్థం అయ్యేది కానీ విద్యార్థులు పాఠాలు మర్చిపోయినట్లుగా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండేవాడు ఇందుకు చూడాల బాధపడుతూ మళ్ళీ మళ్ళీ బోధించేదే తప్ప తన యోగ మహిమలను మాత్రం చూపేది కాదు అప్పుడు శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు గురుదేవ ఇన్ని యోగ సిద్ధులు గల గురువు విషయం ఎక్కలేదే ఇక మామూలు గురువులు ఆత్మవిద్యా బోధ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఆత్మవిద్యా ప్రాప్తికి గురువు ప్రధాన లక్షణం కాదయ్యా శిష్యుడి ప్రజ్ఞే దానికి కారణం అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు అలా అయితే గురువుపదేశం లేనిదే ఆత్మజ్ఞానం కలుగుదనే ప్రసక్తి ఎలా వచ్చింది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ఇక్కడ చిన్న క్రిటుకు ఉంది దానికి ఒక కథ చెబుతా విను పూర్వం వింధ్యారణ్య ప్రాంతాలలో కిరాటుడనే పిసినారి వర్తకుడు ఉండేవాడు అతడు మహా మహాకోటేశ్వరుడు అయినా వాడికున్న ఉన్న డబ్బుయావ ఇంత అంతా కాదు ఒకసారి వాడొక అడవిలోంచి విడుతూ ఉంటే ఒకచోట గడ్డి గుబుర్ల సందుల్లోంచి గవ్వలాంటిది ఏదో కనిపించింది సముద్ర ప్రాంతాల వారికైతే గవ్వలంటే లెక్కలేదు కానీ అది వింధ్యపార్వత ప్రాంతం అవడం వల్ల అక్కడ గవ్వలు దొరకడం అరుదు అందువల్ల ఆ పిసినారి వర్తకుడికి ఆ గవ్వ కనిపించగానే కొత్త ఆశ పుట్టింది ఈ గురిలో చాలా గవ్వలు పడి ఉంటాయి మనం వీటిని వెతికి పట్టుకుంటే మంచి వ్యాపారం చేసుకోవచ్చు అని అనిపించింది దాంతో చేసే చేసే ప్రయాణం ఆపేసి పలుగుపార పట్టుకుని అడవి దుబ్బులన్నీ తవ్వి గవ్వల కోసం వెతకడం ప్రారంభించాడు వాడి కర్మం కలి ఒక్క గవ్వ కూడా దొరకలేదు పైగా దారిడిపోయే వాళ్ళంతా నవ్వి పరిహసించడం ప్రారంభించారు అయినా సరే ఆ పీనాశివాడు పట్టు విడవకుండా మూడు రోజుల పాటు రాత్రింబ వాళ్ళు వెతికాడు మూడో రోజు పూర్తయ్యేసరికి అనుకోకుండా వాడికి చంద్రబింబంలా మెరిసిపోతున్న ఒక చింతామణి దొరికింది దాంతో ఇక వాడి సంపదలకు అంతే లేకుండా పోయింది రామ గురూపదేశ వ్యవహారం కూడా ఇంతే గురూపదేశం వల్ల శిష్యుడికి పరోక్షమైన శాబ్ద బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది మన కిరాటుడి లాగానే శిష్యుడు ఆ పరోక్ష జ్ఞానారణ్యంలో వెతుక్కుంటూ పోగా పోగా చివరికి వాడికి ప్రత్యక్షానుభూతి లభిస్తోంది వెతికేది ఒకటి దొరికేది మరొకటి ఇది ఇక్కడి రహస్యం వెతకపోతే కిరాటుడికి చింతామణి దొరికేది కాదు అలాగే గురూపదేశం లేకపోతే శిష్యుడికి ఆత్మానుభూతి లభించదు కిరాటుడు చింతామణి కోసం వెతకలేదు అలాగే శిష్యుడు గురూపదేశాన్ని శ్రద్ధాపూర్వకంగా మననం చేసుకుంటూ పోతాడు ఆత్మానుభూతి సంగతి పట్టించుకోడు కానీ చివరికి ఆత్మానుభూతి అనే చింతామణి వాడికి లభిస్తుంది కనుక గురూపదేశం లేనిదే ఆత్మజ్ఞానం రాదు కానీ ఆత్మజ్ఞానానికి గురూపదేశం కారణం అవడానికి వీలు లేదు ఇక్కడ శిఖిధ్వజుడి విషయంలో చూడాల అనే గురువు గవ్వలాంటి దానిని చూపించింది కానీ శిష్యుడైన శిఖిధ్వజుడు వెతకడం ఇంకా ప్రారంభించలేదు అందుకే చూడాల ధపడుతూ ఉండేది అయినా ఆమే ప్రయత్నం పూర్తిగా వ్యర్థం కాలేదు సిఖిధ్వజుడికి మేధాపరంగా విషయం అర్థం అయింది దానివల్ల రాజ్య భోగాల మీద ఇష్టం తప్పింది వైరాగ్యం పెరిగింది దానివల్ల దాన ధర్మాలు ఎక్కువైనాయి ప్రయాణాలు పెరిగాయి ఏమి చేసినా మనస్సు అనగారి అణగారిపోవడం లేదు ఆ దిగులుతో అతను చెక్కిపోవడం ప్రారంభించాడు రోజు అతను విలాసంగా భార్యతో కబుర్లు చెబుతూ మెల్లిగా ఇలా అన్నాడు చూడాలా నేను చాలా కాలంగా రాజ్యభోగాలను అనుభవించాను బాగా పరిశీలించి చూడగా చూడగా ఈ రాజ్యభోగాల వనవాస సుఖమే మెరుగని నాకు అనిపిస్తోంది వనవాసులకు మనకు మల్లే లాభనష్టాల గోళలు యుద్ధ భయాలు సైన్య నిర్వహణలు ఇలాంటి గందరగోళాలు ఉండవు కదా అందువల్ల నాకు అడవికి పోయి తపస్సు చేసుకోవాలని కోరిక కలుగుతోంది నువ్వు నాకు అడ్డం పడకు పతివ్రతలు భర్తకు వ్యతిరేకంగా వ్యవహరించరు కదా అన్నాడు అది చూడాల సమాధానం చెప్తోంది నాథ ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తేనే దానికి శోభ వనవాసం అనేది వృద్ధుడు చేయవలసిన పని మీకింకా అంత వార్ధక్యం రాలేదు కొంచెం ఆగండి వయస్సు ముదిరినాక ఇద్దరం కలిసే తపోవనానికి పోదాం అంది ఆ మాట భర్తకు నచ్చలేదు అతను తన విసుగును దాచుకుంటూ ఇలా అన్నాడు నాకు అడ్డం పడబోకు అని ముందే చెప్పాను నువ్వు చిన్నదానివి నిజమే అసలు అయిన అరణ్యవాసం ఆడవాళ్లకు చాలా కష్టం నేను అడవికి పోయేది ఖాయం నా బదులు నువ్వు ఇంట్లో ఉండి రాజ్యపాలన చేస్తూ ఉండు భర్త ఊళ్ళో లేకపోతే ఇంటి పనులు చూసుకోవడం భార్య విధి కదా అయినా మళ్ళీ మాట్లాడుకుంటాం నా స్నానానికి సమయం అయిపోతుంది ఇలా అంటూ సిఖిధ్వజుడు హడావిడిగా వెళ్ళిపోయాడు ఆ రాత్రికి భార్యాభర్తలు ఇద్దరూ ఒకే మంచం మీద పడుక్కున్నారు భార్యకు బాగా నిద్ర భర్తకు నిద్రే రావడం లేదు అర్ధరాత్రి దాటాక భార్య గాఢ నిద్రలో ఉండగా సిఖిధ్వజుడు ఇంట్లో నుంచి లేచిపోయాడు ముందే ఆలోచించి పెట్టుకున్నాడు కనుక మందర పర్వతం వైపుకు నడక సాగించాడు అడవి పళ్ళే ఆహారంగా తీసుకుంటూ రాత్రిపూటే ప్రయాణం చేస్తూ పన్నెండు రాత్రులు ప్రయాణం చేసి మందర పర్వతానికి చేరాడు అక్కడ ఒక చిన్న పర్ణశాల వేసుకున్నాడు మెల్లగా పూజాద్రవ్యాలు ఎక్కడ దొరుకుతాయో చూసుకున్నాడు ఇక రోజులో నిమిషం కూడా వ్యర్థం చేయకుండా అనుష్ఠానం ప్రారంభించాడు తెల్లవారుజామునే స్నానం తల్లవారే సరికే సంధ్య అప్పటి నుండి జపం మధ్యాహ్నం అయ్యేసరికి మాధ్యాహ్నిక స్నానం పూలు తెచ్చుకోవడం దేవతార్చన చేయడం కందమూలాలను వెతికి తెచ్చుకొని కొద్దిగా తినడం మళ్ళీ జపం చేసుకోవడం రాత్రికి పెందరాళే పడుక్కోవడం ఇలా ఇంచుమించు ఒక సన్యాసిల కాలం గడిపేస్తున్నాడు ఇక్కడ రాజభవనంలో చూడాలకు తెల్లవారుఝామున మెడుకు వచ్చింది పక్కన భర్త లేడు వెతికింది పారిపోయాడని అర్థం అయింది కొంతసేపు దిగులు అనిపించింది కొంచెంసేపు జాగ్రత్తగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని కారణాల చేత మహారాజుగారు వంటరిగా దేశాంతరం వెళ్ళారు వారు వచ్చేదాకా రాజ్య వ్యవహారం నన్ను చూడమన్నారు అని ప్రకటించేసింది అప్పటి నుండి రాజ్య వ్యవహారాలను అపార సామర్థ్యంతో తనే నిర్వహించడం మొదలుపెట్టింది ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు పద్దెనిమిది ఏళ్ళు గడిచాయి యోగ దృష్టి గల చూడాల మరోపక్క తన భర్తను గమనించుకుంటూనే ఉంది అడవిలో అతని అనుష్ఠానం బాగానే సాగుతున్నది అతనికి వార్ధక్యం బాగానే వచ్చేసింది మనస్సు కొంత శుద్ధమైంది ఇక ఇప్పుడు మళ్ళీ అతనికి ఆత్మవిద్యోపదేశం చేయవచ్చునని చూడాల అనుకుంది ఒకరోజు రాత్రి ఆకాశ మార్గంలో బయలుదేరింది ఎంత యోగేశ్వరురాలైన భర్త దగ్గరకు వెళుతున్నాననేసరికి చూడాలకు మనస్సు పొంగిపోయింది అందుకు ఆమె కూడా ఆశ్చర్యపోయి తన మనస్సును తనే నిందించుకుంటూ ప్రయాణం కొనసాగించింది చివరికి సిహిధ్వజుడున్న ఆశ్రమం చేరింది చూడాల అదృశ్య రూపంలో అక్కడికి వెళ్ళేసరికి సిఖి దేవపూజ కోసం పూలమాలలు కట్టుకుంటున్నాడు మనిషి చిక్కిపోయాడు జడలు పెరిగాయి నల్లబడ్డాడు నారచీర కట్టుకున్నాడు భర్తను ఇలా చూసేసరికి చూడాలకు చాలా దుఃఖం వచ్చేసింది అరే ఆత్మ ఆత్మవివేకం లేకపోతే మనుషులు ఎంత మూర్ఖులు అయిపోతారు హాయిగా రాజ్యంలోనే ఉండి ఆత్మ ఆత్మజ్ఞానం పొందలేక అడవులకు వచ్చి ఇంత తంటాలు పడుతున్నాడు నా భర్త ఇప్పటికైనా ఆత్మజ్ఞానం కలిగేటట్టు లేదు మొహంలో ఆ కళ లేదు కానీ ఇప్పుడు ఉపదేశాన్ని పొందే అర్హత వచ్చింది అయినా నేను చెబితే ఎక్కడు నన్ను లక్ష్యం చేయడు అందువల్ల యోగబలంతో నా రూపం మార్చుకుని ఈయన దగ్గరకు వెళ్ళడం మంచిది అని చూడాల తనలో తనే ఆలోచించుకుని యోగబలంతో ఒక మునికుమారుడి రూపం ధరించింది బ్రహ్మవర్చస్సుతో నిగనిగలాడిపోయే ఆ ముని కుమారుడు శిఖిధ్వజుడి ఆశ్రమ ప్రాంతంలో ఇటు అటు తిరగడం ప్రారంభించాడు సిఖిధ్వజుడు ఆ బ్రహ్మచారిని చూసి ఆ వర్చస్సుకు ముగ్ధుడై అతనిని ఆహ్వానించి నమస్కరించి అతిథి సపరిచర్యలు చేశాడు క్రమంగా వారి సంభాషణ ఇలా సాగింది సిఖిధ్వజుడు ఆ బ్రహ్మచారిని అడుగుతున్నాడు దేవపుత్ర తమరెక్కడి నుండి వస్తున్నారు అంటే బ్రహ్మచారి అన్నాడు రాజర్షివర్య మీకు నమస్కారం నేను భూలోకంలో అనేక గ్రామాలు చూశాను కానీ నీ వంటి వినయమూర్తిని ఎక్కడా చూడలేదు మీరు ప్రశాంతమైన మనసుతో మోక్షార్థమై తపస్సు చేస్తున్నారని నాకు అర్థమైంది మీరు దీనికోసం రాజ్య సుఖాలను కూడా పరిత్యాగం చేశారు ఇది చాలా అపూర్వం ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న చూడాల అన్న మాటలు ఇవి అది విని సిఖిధ్వజుడు అంటున్నాడు దేవపుత్ర మీ దివ్య దృష్టి అమోఘం మీ దర్శనం పవిత్రం మీ ఆకారం సుందరం నాకు పూర్వాశ్రమంలో అత్యంత ప్రియతమురాలైన భార్య ఉండేది చిత్రమేమిటో కానీ మీవన్నీ ఆమె పోలికలే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నాకు అభ్యాగతులు అభ్యాగతుడు అంటే మధ్యాహ్న వేళ అనుకోకుండా వచ్చిన అతిథి అభ్యాగత స్వయం విష్ణు అనే శాస్త్రం కనుక నాకు మీరు విష్ణు స్వరూపులు కనుక నేను దేవపూజ కోసం కట్టుకున్న ఈ పూలమాలను స్వీకరించండి నా సందేహాలను తీర్చండి అంటే బ్రహ్మచారి రూపంలో ఉన్న చూడాల అడగండి అంది అప్పుడు సిఖిధ్వజుడు అన్నాడు భగవన్ మీరెవరు ఎవరి పుత్రుడు ఏ అనుగ్రహం అందించడానికి ఇక్కడికి వచ్చారు అది విని బ్రహ్మచారి రూపంలో ఉన్న చూడాలా అంటోంది మీరెంతో వినయంగా అడిగారు కనుక అన్ని వివరాలు చెప్తా వినండి మహాత్ముడైన నారద మహర్షి గురించి విన్నారు కదా ఆయన ఒకసారి మేరుపర్వతం మీద ఆకాశ గంగా తీరంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఆయన కళ్ళు తెరిచేసరికి కొంతమంది దేవాంగనులు నదిలో జలవిహారం చేస్తున్నారు దైవలీల చేత ఆ మహర్షి మనసు చెలించి రేతస్సు స్ఖలించింది అంటే సిఖిధ్వజుడు అడుగుతున్నాడు బ్రాహ్మణ కుమార నారదుడు సర్వజ్ఞుడు కదా దేవర్షి కదా ఆయనకు మనసు ఎలా చెలించింది అంటే బ్రహ్మచారి రూపంలో ఉన్న చూడాలా అంటోంది రాజర్షి జీవకోటి ఎక్కడైనా ఒకటే మానవులైనా ఒకటే దేవతలైనా ఒకటే ఈ దృశ్య సమూహం స్ఫురించకుండా ఉండేలాగా ఆత్మానుసంధాన రూపమైన సమాధిలో ఉండిపోవాలి కానీ బయటకు వచ్చి ద్వంద్వ ప్రపంచంలో పడితే ఏ మనస్సు ఎలా తిరుగుతుందో ఎవరు చెప్పగలరు అయితే మూఢడి చిత్తమైతే కుంకుమ కట్టిన గుడ్డలాగా ద్వంద్వాలకు పూర్తిగా అంటుకుపోతుంది తత్వజ్ఞానం కలిగిన మనస్సైతే గులాబీ పువ్వు ఉన్న స్ఫటిక మణిలాగా తాత్కాలికంగా ఎర్రబడుతుంది జయ గురుదత్త